కాబట్టిదంతా కూడా పక్కన పెట్టాలి ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా అంటే కాంప్లెక్సిటీ నాట్ కాంప్లికేషన్ కాంప్లెక్సిటీ అంటే కూడా మంత్రం అనేది ఒకటి ఉంటుంది ఓన్ నమశివాయ దాని కాంప్లెక్ దాని కాంప్లెక్సిటీ అంతా కూడా మీకు మానవుని మస్తిష్కం నుంచి పుడుతున్నాను ఆ మంత్రం ఎవడో మహర్షి దర్శించాడు ఆ విశ్వామిత్ర మహర్షి దర్శించాడు ఆయన దర్శించినప్పుడు అంగన్యాసాలు కరన్యాసాలు దిగ్గంధాలు ఇవన్నీ దర్శించాడా ఆయన మంత్రాన్ని దర్శించాడు అంతే మంత్రద్రష్ట తత్సమిత్రం వరేణ్యం మన మంత్రాన్ని దర్శించాడు ఇంకా ఆ తర్వాత స్మృతికారులు అందరూ వీళ్ళందరూ బయలుదేరి ఇది పెట్టి అది పెట్టి దాని చుట్టూ లక్ష పెడతారు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఓ చిన్న విగ్రహం ఏదో పెట్టారనుకోండి అక్కడ అది చిన్న విగ్రహం కాదు ఓ రాగి ఉందనుకోండి మీరు వెళ్ళి ఓ బొట్టు పెట్టి వస్తే ఆ రాగి చెట్టుకి వెళ్ళి ఓ చిన్న రాయి పెట్టి వస్తుంది నేను ఒక చోట ఉండేవాడు అక్కడ ఒక రాయి ఉండేది ఆ రాయికి జేగురు రాసి ఉండేది ఏమిటి రంగు ఏమిటంటే హనుమాన్ అనేవాడు హనుమాన్ అంటే ఆ చూడగానే నాకు హనుమంతుడు గుర్తుకొచ్చేవాడు గుర్తుకొచ్చినట్టునే నేను చాలా సంతోషించేవాడు అప్ప హనుమంతుడంటే చాలా ప్రీతి హనుమంతుణ్ణి ప్రేమించని ఎవడో ఉండడు అసలు ఈ సృష్టిలో తెలిసి తెలిస్తే ప్రేమించి తీరాల్సిందే అలా ఉంటుంది హనుమంతుని క్యారెక్టర్స్కంగా ఇవన్నీ కూడా ఆ సంస్కారాలు ఉండడం చేయాలి ఎంతో ఆనందం అనిపించింది అది చూడగానే వాహ హనుమాన్ స్మరణకు వచ్చేది ఆ తర్వాత చూస్తే అది కొంత విస్తరించింది ఆ తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఆ చుట్టూ ఉన్న భూమిని కబ్జా చేసి టెంపుల్ కట్టారు ఏమంటే ఆ టెంపుల్ కడితే ఆ టెంపుల్ చుట్టూ ఇప్పుడు ఇంకా కొంచెం భూమిని కబ్జా చేసి ప్రయత్నంలో ఉన్నారు ఇలా నడుస్తూ ఈ పని హిందువులు తక్కువ చేస్తారు ముస్లిమ్స్ అయితే మరీ ఎక్కువ చేస్తారు రోడ్ల మీద కూడా కబ్జాలు చేసి ఏవో పెడుతూ ఉంటాడు అక్కడ ఏదో ఒకటి ఉందంటాడు దానిపైన గుడ్డ దోగపుతాడు దానికి ఏదో ఇదంటాడు దానికి సంవత్సరానికి ఒకసారి కవ్వాలి ఒకటి పెడతాడు ఏదో చేస్తాడు దానికి దర్గా అంటాడు దానికి పూజలు చేస్తే మీ కోరికలు దిగిపోతాయంటాడు అక్కడ పులి బొమ్మ ఒకటి వేస్తాడు ఏదేదో చేస్తాడు ఆ రకంగా సరళంగా సింపుల్గా సత్యం సింపుల్గా ఉంటుంది దాని చుట్టూ కాంప్లెక్కేషన్స్ అలాగా కాంప్లెక్సిటీస్ అండ్ కాంట్రడిక్షన్స్ డెవలప్ చేసుకుంటూ పోతుంది పోయి దాంట్లో అలా దాన్ని పెంచి పెంచి పెంచి ఇదో ఇదో తత్వం అంటాడు ఇదే సత్యం అంటాడు మంత్రశాస్త్రమే శాస్త్రం అంటాడు ఏది మంత్రశాస్త్రం సంథింగ్ ఎనే జస్మింగ్ దానికి ఏదో లాజిక్ పెడతాడు కీలకం కీలకం అంటే కీలకం ఏదో ఇంకే ఇంకా వేదనో అర్థం ఉంది కీలం అంటే మేకు కీలకం అంటే ఇంకేదో అర్థం ఉంది కాబోలు నాకు తెలియదు సో ఇదంతా ఈయన ఏమంటున్నాడు తదతి వ్యామోహ మాత్రం ఇచ్చాహా ఈ వ్యామోహంలో పడకూడదు ఎవరో వచ్చాడు కొత్త మనుషులు వారు మంత్రం ఇస్తారు అని వెళ్ళి మంత్రం తెచ్చుకోవడం ఇంకొక ఆయన వస్తాడు ఆ మంత్రం మంచిది కాదు ఈ మంత్రం తీసుకుంటాడు అది తెచ్చుకోవటం అలా ఉండకూడదు సాత్వికమైన మంత్రాలు కొన్ని ఉంటాయి ఓం నమ శివాయ అందరికీ తెలుసున్నవి తెలుసున్నవైనా గురువు ఉపదేశించటం మనం స్వీకరించడం అదో సంప్రదాయం అలా దాని మీద వెళ్ళటం ఆ ఉపదేశానికి ఆ శ్రద్ధ వహించి ఎందుకంటే శ్రద్ధ చేతనే మంత్రానికి పవర్ వస్తుంది కాబట్టి ఆ రకంగా మంత్రాన్ని సాత్వికమైన మంత్రాన్ని గాయత్రీ మంత్రం పంచాక్షరి మంత్రం అయితే అష్టాక్షరి మంత్రం లేకపోతే ద్వాదశాక్షరి మంత్రం ఇలాంటితో తీసుకుని దాన్ని జపం చేసి పునఃప్రాప్తి అవ్వాలి అంతే జపం చేయడం వల్ల అంతఃకరణ శుద్ధి ప్రయోజనం అలా ఉండాలి కానీ దానివల్ల ఆగా కాంప్లెక్సిటీ పెంచి పెంచి పెంచి ఆఖరికి అహంకారం వచ్చేస్తుంది ఎవడైనా సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు నేను జపం చేసి వీడి చూస్తాననే స్థితిని చేరుకుంటుంది అలాగంటే ద్వేషభావాలు కూడా నిర్మాణం అవుతాయి కాబట్టి ఈ వాదము కూడా పెద్ద మనస్సు పెట్టాల్సిందే అది తీసుకురావు భువనాతి తద్విధ భువనములే తత్వం అంటారు వీళ్ళు భువనకోశ విధ భువనకోశ విధ అంటే వీళ్ళు ఈ ఇంతకుముందు సారి వచ్చింది సిమిలర్ థింగ్ ఓన్లీ లోకాలను లెక్క వేస్తూ ఉంటాడు భువనాలు ఉన్నాయంటాడు చతుర్దశ భువనాలు అంటాడు వాళ్ళు లెక్కలేస్తూ ఉంటాడు ఈ పుణ్యం చేస్తే అది వస్తుంది ఆ పుణ్యం చేస్తే ఇది వస్తుంది ఇదంతా కూడా పెర్మనెంట్లీ అలా సిటింగ్ డే అండ్ వీ హ్యావ్ టు గో అండ్ ఎంజాయ్ టూరిజం ఎ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ టూరిజం ఇప్పుడు మీరు ఈ టూరిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళతో ఒక అరగంట సేపు కలిసి మీరు వాళ్ళతో కూర్చుంటే ఏవో ఐడియాస్ వస్తాయి మొన్న ఒక టూరిస్ట్ హైతో కూర్చున్నాను అరగంట సేపు ఆయన అన్నారు స్వామిజీ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఒక గ్రూప్ మేము తీసుకెళ్తున్నాము హాంకాంగ్ వెళ్ళేసి రావట్లేదు అంటే విసాలు లేదా అంటే హాంకాంగ్ విశాఖక్కర్లేదు అక్కడే ఇస్తారు మీకు వీళ్ళు పాస్పోర్ట్ ఉందా ఆ పాస్పోర్ట్ ఉంది అది జబులు పెట్టుకుతానంటే నీకు ఎక్కటి దానికి మీరు తర్వాత కూడా ఇవ్వచ్చు నేను ఆర్గనైజ్ చేస్తాను మీకు భోజనం వెజిటేరియన్ భోజనము త్రీ నైట్స్ అండ్ ఫోర్ డేస్ మిమ్మల్ని ఏమో బాంబే తీసుకెళ్ళి బాంబే టు హాంకాంగ్ అక్కడ మీకు చూపించాల్సినవి చూపించేసి మళ్ళీ క్యూషన్ తప్ప వస్తాను విశాఖర్లేదు అక్కడే వస్తారు స్టాంపు అక్కడికి ఉన్నాయి ఉన్నాయి బుద్ధిస్ట్ మునాస్తిని కూడా చూడవచ్చు అని ఇలాగ అరగంట సేపు మాట్లాడేపటికి నాకు అనిపించింది ఏ ఎప్పుడు రోజెద్ది పాత్ర వచ్చింది ఏ పాట చెప్పాలి కాలయితే కాల విధ దిశ దిగ్విధి ఇదే కదా పాఠం ఈ పాఠం మూడు రోజులు ఆలస్యమైతే నష్టమే వచ్చింది అతనితో కూడా పోతే అతను బాగా విడి చూపిస్తే అలాంటి ఐడియా కలిగింది నేను తప్పకుండా కన్సిడర్ చేస్తానే అని చెప్పాను ఇంటికి వచ్చి నిద్ర అయ్యేప్పటికీ ఆ ఆ వకిల్ వదిలిపోయింది పల్లెడు వదలి ఆయన పోస్తే ఇప్పుడు ఏ వదిలేవండి నేను చెప్తానులేండి అని చెప్పాను అని ఆ ఐడియాని డ్రాప్ చేశాను అలా ఉంటుంది ఇట్ సిట్స్ ఇట్ గ్రోస్ అప్ ఆన్ అదే మీరు అతని పక్కనే ఉండి మీరు అతను రోజూ కలుసుకుంటూ మిగతా సంస్కారాలు ఏం లేకుండా అదే సంస్కారంలో వారం రోజులు ఉన్నారనుకోండి యూ ఎండ్ అఫ్ పర్చేసింగ్ టికెట్ ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత నాన్ రిటర్నబుల్ వెళ్ళి వస్తారు దాంతో పడ్డారంటే ఈసారి దైన్ని మళ్ళీసారి కంబోడియా అంటాడు మళ్ళీ ఇంకోసారి ఏదో అంటాడు ఇలాగ టూరిస్టులు అలాగే ఇక్కడ స్పిరిచువల్ ఫీల్డ్లో ఉంటారు వీళ్ళు భువన కోశ విధ ఇలాంటి మనకి తగలరు వీళ్ళు అలా ఉన్నారు లోకల్లో వాళ్ళు ఏం చేస్తారు నీ యజ్ఞం చేస్తే ఆ భువనానికి వెళ్తావు ఆ పుణ్యం చేస్తే ఆ భవనానికి వెళ్తావు దీనికి వెళ్తావు తర్వాత పాతాళం ఉందంటారు పాతాళం ఎలా ఉందంటే భూమితో ఒక హోల్ ఒకటి ఉండవు ఫలానాతో ఆ హోల్ నుంచి వెళ్తే పాతాళం వస్తుంది అంటాడు చె చెప్తాడు అతల వితల సుతల రస అతల పత పాతాల అని అన్నింటి పేర్లన్నీ చెప్తాడు ఇదే పరమసత్యం అని చెప్తాడు అదేమి పరమసత్యం కాదేం కదా ఈయన ఏమంటున్నాడు తదపి కల్పనా మాత్రం అది కూడా కల్పనే ఏ భువనాన్ని చతుర్దశ వస్తువు నీతి భువనకోశ విధ పద్నాలుగు ఉన్నాయి అదే పరమసత్యము అని వీళ్ళు చెప్తారు తదపి కల్పనా మాత్రం అది కూడా కల్పనే అంటే మనకు డౌట్ వస్తుంది అది కల్పన నువ్వెలా చెప్తావు అంటే ఆయన ఇచ్చి హేతువు చూడండి తేషాం అదృష్టత్వాలు ఎవడైనా చూసాడో తెచ్చాడా అంటున్నాడు ఇప్పుడు ఆ మాట నేను అన్నానంటే ఈ ఇరవై ఒకటో శతాబ్దం వాడు తిరుగుతూ ఉంటాడు అని ఇలాగే మాట్లాడతాడలే అని మీరు నన్ను కొట్టి పారేయచ్చు కానీ ఆనందగిరి అంటున్నాడు ఆయన ఇంకా ఏమంటున్నాడు అంటే నచ్చతేభ్యస్తనం నచ్యర్శనం భువన విధ్యుత్సకాశాత్ తవలోకనం ఇచ్చా వాళ్ళు పద్నాలుగు భవనాలు ఉన్నాయి నిన్ను ఇక్కడికి పంపిస్తాను అక్కడికి పంపిస్తానని అంటున్నాడు కదా వాడిని ఎప్పుడైనా ఒక్క భువనం చూపించమని అడిగి ఒక్కటి చూపించు నువ్వు పద్నాలుగు వద్దు నువ్వు ఒక్కటి చూపించు రసాతలం చూపించు లేకపోతే జన్మలోకం చూపించు మహర్ చూపించు ఏదో భువనం చూపించు నాకు నువ్వు అని అడిగితే అప్పుడు వాడి సత్తాయితో బయటపడుతుంది వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు కూడా చూపించేది ఏమీ లేదు వాళ్ళు చూడలేదు మనకి చూపించడు ఇది ఉన్నది ఏదో చెప్తూ ఉంటాడు ఏమిటి భోలకోశ విధ అని కొట్టిపారేస్తాడు అంటే ఇవన్నీ మీరు వేదం తీసుకుంటే సంహితా భాగం కనుక చూసినట్లయితే దాంట్లో ఇంత కాంప్లెక్స్గా ఉండదు ఈ కాంప్లెక్స్ అంతా కూడా తర్వాత కాలంలో డెవలప్ అయింది అంచేతనే ఈయన పని కత్తుకుని వీటిని అన్ని కొట్టిపారేస్తున్నాడు ఎనీవే ఐ డోంట్ నో హౌ యూ టేక్ ఇట్ దిస్ ఇస్ హౌ ఇంకా ఏమంటాడు తేశాం మిథో విప్రతిపత్తి దర్శనాథ్ ఒక ఆయన దరికెళ్తే ఈ భోనాల్ని లెక్కలో చెప్తాడు ఇంకో ఆయన దిగిరికి వెళ్తే మరో లెక్కలో చెప్తాడు కైలా ఉమాలోకం ఒకటి ఉందని శివపురాణంలో వస్తుంది ఉమాసంహిత అని ఉంటుంది శివ ఉమాలోకం ఒకటి ఉంది అంటే ఈ అచ్చిరాది సంహిత వాళ్ళు అంటారు ఉమాలోకం అంటూ ఏం లేదు వాళ్ళు అలా కల్పించి రాశారు వైకుంఠానికి ఏ మూల దిగువన శివలోకం ఒకటి ఉంది కైలాసం ఆ కైలాసంలో చిన్న సెక్షన్ తప్ప అంతకంటే వేరేం కాదు అని చెప్తుంది వీళ్ళు ఉంటే అలా హైలైట్ చేసేసుకుంటున్నారు ఉమాలోకం అని అలాంటిది లేదని ఈ అర్చి అది సహితవాడు అంటాడు ఇప్పుడు వీడు చెప్పిన మాట వినాలా వాడు చెప్పిన మాట వినాలా ఈ లోకాల గురించి నామని చెప్పిన చెప్పింది స్వీకరించాలా అడ్డబుత్తి చెప్పిన స్వీకరించాలా ఏది స్వీకరించాడు వీళ్ళిద్దరిని నెచ్చినీని ఇంకొకటి ఈ మోడర్న్గా ఉన్నవాళ్ళు వీళ్ళు ఈ కృష్ణా కాన్షియస్నెస్ వాళ్ళు ఎవరు మనం స్వీకరించాలి కాబట్టి తేషాం మిథహా విప్రతిపత్తి దర్శనా కాబట్టి చూడండి ఈ పద్నాలుగు భువనాలు వెళ్ళడాలు రావడాలు వీటి గురించి మీరు చింత చేయకండి మీరు ఆత్మస్వరూపము పూర్ణము బ్రహ్మాన్ని తెలుసుకొని కండి అక్కడ గౌడపాదాచార్యులు ఏం చేస్తున్నారంటే వివిధ దిశలలో మనస్సు పరుగులు తీసి వాళ్ళకి అరే బాబు అవన్నీ కట్టిపెట్టి నువ్వు నీ సెల్ఫ్ సెంట్రేడ్గా ఉండు సెల్ఫ్ సెంట్రేడ్ కాదు బాయ్ ఆ ప్రయోగం తప్పు గెట్ సెంట్రేడ్ ఇన్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ సెంట్రేడ్ కాదు సెంట్రేడ్ ఇన్ ది సెల్ఫ్ ఆత్మనిష్టను కలిగి ఉండు ఆత్మస్వరూపంలో నిలిచి ఉండు అలా నిలిచి ఉన్న తర్వాత ఇవన్నీ పరిశీలించు వాటిలో సారముంటే తీసుకొచ్చి తప్పేం లేదు ఇప్పుడు నేను మంత్రశాస్త్రాన్ని నేను మంత్రశాస్త్రం ఏమిటండి అని అన్నాను అంత మంత్రం చేత నేను మంత్రం నాకు లేదని మీరు అనుకోద్దు మంత్రశాస్త్రం ఏంటి ఎవడో ఒక ఆయన ఉన్నారు ఏమన్నా మా దగ్గర కొన్ని మంత్రశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి మీకు ఏమైనా కావాలా అని అడిగాను నాకేం వద్దు బాబు ఇంతలా ఉందండి ఒక మంత్రశాస్త్ర గ్రంథం అది వద్దు నేను ఇలా ప్రశాంతంగా బ్రతకనివ్వండి ఎందుకంటే అది తెరిచే అనుకోండి మళ్ళీ ఇదో కన్ఫ్యూషన్ కొత్త కన్ఫ్యూషన్ స్టార్ట్ అవుతుంది ఇంతలా పోద్దు అంతలా వద్దు ఏం చేసుకుంటాను ఇన్ని మంత్రాలు ఒక్క మంత్రం చాలు ఓం నమ శివాయ గృహస్థైతే అది కాదు ఓంకారం ఒక్కటి అంటే అదే చాలు ఏతదా ఆలంబనం శ్రేష్టం ఏతదాలబనం పరం ఏతదాలబనం జ్ఞావా యో ఎదిక్షతి తస్ తఠోపనిషత్తు ఇంక ఇంతకంటే ఇంకేం కావాలి ఓం ఓం ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ మంత్రాస్ హోల్డ్ ఆన్ టు ఇట్ లేనా మొత్తం మంత్రశాస్త్రం అంతా కవర్ అయిపోయింది మన ఇది మనోవిధ బుద్ధిరితిద చిర్మాధర్మ మనస్సే బ్రహ్మ మనస్సే వస్తువు తత్వము అని ఒక వాదము కలదు వాళ్ళు లోకాయుత భేదము లోకాయుతులలో అంటే నాస్తికులలోనే ఒక వర్గం ఉన్నారు వాళ్ళు మనస్సే తత్వము అని చెప్తారు మనస్సు మించి ఇంకా వేరే తత్వము లేదు అని వాళ్ళు చెప్తారు ఇప్పుడు దీంట్లో మనస్సు బుద్ధి చిత్తము ఇన్ని వెరైటీలు ఉన్నాయి అంతఃకరణల్లోనే దీంట్లో మళ్ళీ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి ఫోకస్ మనస్సు మీద ఫోకస్ ఒకటిది చిత్తం మీద ఫోకస్ ఇప్పుడు సైకాలజీ ఉంది వాటి డాక్టరు ఏమిటయో ఏం డాక్టరే అంటే సైకా సైకాలజిస్ట్ అంటే చైల్డ్ నాడు చూడమంటే చూడడం స్టెటోస్కోపిక్ చూడమంటే చూడడం సైకాలజిస్ట్ అమెరికాలో ఉంటారు ఈ స్పెషలిస్ట్లో సైకాలజిస్ట్లో కూడా చైల్డ్ సైకాలజిస్ట్ చైల్డ్ సైకాలజీ ఏమిటండి పిల్లలతో ఆటపాట ఉంటుంది కొంచెం డిసిప్లిన్లో పెట్టి కల చేయాలి కానీ మళ్ళీ చైల్డ్ సైకాలజీ ప్రీ నేటల్ సైకాలజీ తర్వాత దీంట్లో కాగ్నిటివ్ థెరపీ ఒక అమ్మగారు నా క్లాసులు అటెండ్ చేసేవారు ఏదో మేము మాండక్య క్లాసులో అయితే అంతకుముందు ఏదో ఉపనిషత్ క్లాసు అక్కడ అటెండ్ చేసి రోజు మెడిటేషను ఇదేది ఇంటెన్స్గా రోజంతా క్లాసెస్లో ఆడాబడి మొత్తం నెల పదిహేను రోజులు అయిన తర్వాత మధ్యలో ఓసారి అన్నారు నాకు ఈ మధ్యన మనస్సు బాగోలేక నేను కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపిస్ట్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపిస్ట్ డిగ్రీకి వెళ్ళానండి సెషన్స్ పది సెషన్స్ పదిహేను సెషన్స్ అయ్యాయి సెషన్కి నూట ఇరవై డాలర్లు తప్పున వసూలు చేశాడు ఆయన చెప్పిందంతా మీరు చెప్పిన దాంట్లో వచ్చేసి ఇంకా దానికంటే కూడా ఎక్కువ వచ్చేసింది తర్వాత ఆయన చేసిన ఉపకారం కంటే మీరు చేసిన ఈ పాఠాల వల్ల మాకు చాలా లాభం కూడా కలిగింది ఏమిటంటానని చెప్పేసి అండి అంటే నేనున్నాను ఇది నాకు న్యూసే బిహేవియర్ థెరపిస్ అనేవాడు ఉంటాడని వాడు ఏదో చెప్తాడని ఇది మనకి న్యూసే మనం అలాంటివి తెలియవు మనం ఏమిటి భగవద్గీత శ్లోకం రాగద్వేషం అనేవో ఇలాంటి శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలని అధ్యయనం చేసి ఏదో టీకాకారులు ఇదేది రాగద్వేషాలకు అతీతంగా సమత్వం ఇలాంటివి చెప్పుకుంటాం మనం వాడు దాన్ని బిహేవియరల్ థెరపిస్ట్ అని ఒకటి ఉంటాడు వాడు ఈ ఇడు కూర్చోబెడతాడు కౌచ మీద కూర్చోబెడతాడు ఏవో ప్రశ్నలు వేస్తూ ఉంటాడు ఈ ప్రశ్నలన్నీ వేసే ఆఖరం ఏమని తెలుస్తానంటే నీకు మీ అత్తగారి మీద ఆ ద్వేషం ఉన్నట్టుగా కంక్లూజన్ డ్రా చేస్తాడు దీనికోసము నూట ఇరవై డాలర్ల సెకండ్ అది తర్వాత వ్యాలిడేట్ చేస్తాడు వ్యాలిడేట్ చేయడం అంటే ఏంటి వాడు వాడు కంక్లూషన్స్ వాడు తెలిసేసుకున్నాడు మీ అత్తగారి బిహేవియర్ కూడా బాగులేకపోవడం చేతనే నీకు అటువంటిది వచ్చింది కాబట్టి నీకు ద్వేషం ఉండడంలో తప్పు లేదు అని కూడా రాస్తాడు అంటే ఈవిడ ఇప్పుడు ఈవిడ మనస్సులో ఫిక్స్ అవుతుంది కదా నువ్వు మీ అత్తగారి విషయంలో నువ్వు ఈ యొక్క చేంజ్ ది ప్లేస్ ఏదో సజెషన్ మళ్ళీ రికమెండేషన్ ఉంటుంది వాడు ఇది ఇది దీనికి కార్డినేటివ్ బిహేవియరల్ థెరపీ అనే పేరు తలకాయ థెరపీ ఏమి థెరపీ ఇలా ఉంటుంది అలా ఆయన కొట్టిపారేయడానికి కూడా లేదు ఏదో దాని సైన్స్ దాని గురించింది వాళ్ళు నాకు చెప్పేది ఏమిటంటే ఈ థెరపిస్టులు వీళ్ళందరూ క్లాసెస్ అటెండ్ చేస్తూ ఉంటారు అది నేనేమీ ఎగ్జామ్ అటెండ్ వాళ్ళు చెప్పేది ఏమిటంటే భగవద్గీత ఈజ్ ది సూపర్ థెరపీ అండి బాబు మేము అంతా చాలా తక్కువ అని పైగా వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చో నెల రోజులు ఉండి చదువుకుని వాళ్ళ ట్రీట్మెంట్లో ఈ భగవద్గీత ప్రిన్సిపల్స్ పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు నేను కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు వీళ్ళందరూ వచ్చిన ముందు కూర్చుని నేను వెరిఫై చేసుకుంటూ ఉంటారు నోట్స్ కాలిఫోర్నియాలో ఒకరిద్దరు సైకియాట్రిస్టులు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు వార్ వెటరన్ సైకియాట్రీ ఈజ్ అ స్పెషల్ డిసిప్లిన్ వార్ వెటరన్ ఈ వార్ వెటరన్స్ వాళ్ళు అలాగా జూన్ బిల్లాగా ఉంటారు ఎందుకురా అలా ఉన్నాం అంటే రక్తపాతం చూసేటప్పుడు ఏం చెప్పమంటారు సాచి తీసు ఒక్క లెంతగా కూర్చొని నొరుమూసి ఏమిటి రక్తపాతం చూడడం ఏంటి రక్తపాతం ఉన్నదంతా రక్తపాతమే ఇంకేముంది ప్రపంచంలోనూ అంతా రక్తపాతమే ఏమిటి రక్తపాతం చూడడం అంటే ట్రామా ఎప్పుడు ట్రామా అంటే వియత్నాం వారు వియత్నాం వారి ట్రామా ఇంకా ఇప్పటికీ వియత్నామా మరి ఇండియాలో అయితే రెండు రెండు రోజుల్లో మర్చిపోతాం టూ డేస్ మూవ్ ఫార్వర్డ్ ఎవరికో బాణామత్యం చేశారని చెప్పేసి రోడ్డు అడ్డంగా నిలబెట్టి పెట్రోల్ పోస్ట్ అగలపెట్టేస్తారు అంతా టీవీలో చూసేస్తావు అయిపోయావు అయ్యో అనుకుంటా మళ్ళీ మూడు రోజుల్లో ఆఖరం ఫార్వర్డ్ వీడు ఇంకా వియత్నాం వారు ట్రామా అమెరికన్ గవర్నమెంట్ ఖర్చు ఈ సైకాఅట్రస్ ఏమిటి చేస్తున్నారు వీళ్ళు పాస్ట్ ఈజ్ మిథ్యా ఫర్గట్ పాస్ట్ మీరు పాఠంలో చెప్తూ ఉంటా అది వీళ్ళు అడాప్ట్ చేసి వాడిని పాస్ట్ మరిపించే ప్రయత్నం ఈ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమిటో తత్వం ఏమిటని అడిగారు అనుకున్న వాడు ఏం చెప్తాడండి మన ఇది మనోవిధ అని అంటే అక్కడ ఉండే ఆ కారిక అది చాలా ప్రాక్టికల్ దాంట్లో చాలా సారముందు సుమా అని మీకు చెప్పడం కోసం నేను ఇందు మాత్రం చెప్పాను ఎవరన్నా ఇంకొకటి ఉంటాడు మనస్సు అంటే ఇమోషనల్ మైండ్ అలా అనుకోండి బుద్ధి ఇంటలెక్ట్ దాంట్లో మళ్ళీ భేదం ఆ ఇంటలెక్టే తత్వము ఇంకొకటి ఉంటాడు ఇదేం కాకుండా ఈ వాసనలు ఉంటాయి చిత్తము వాసనల రాశి వాస వాసన రాశి చిత్తం ఇమోషన్స్ పుట్టినా దాని నుంచే పుడతాయి ఇంటలెక్ట్ వచ్చినా దాని నుంచే వస్తుంది ఎవేవో వాసనలు ఉంటాయి రాశి అవి ఆ రాశి వెనకాల ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది అప్పుడప్పుడు పైకి వస్తూ ఉంటుంది అది తత్వం మరొకటి ఉంటుంది ఈ మూడు మతాలు ఉన్నాయి ఇక్కడ ఈ మూడు మతాలని కలిపి మనం చూడాల్సి ఉంటుంది సో మనస్సే తత్వం అని లోకాయుతులు అంటారు మనస్సు స్వతంత్రమా పరతంత్రమా ఇండిపెండెంటా లేకపోతే డిపెండెంటా అంటే తత్వం అవ్వాలంటే స్వతంత్రం అవ్వాలి మనస్సు తత్వం కాబట్టి స్వతంత్రము మనస్సు స్వతంత్రమైతే మనస్సు దుఃఖాన్ని ఎందుకు సృష్టించుకుంటున్నట్టు మనస్సు దుఃఖాన్ని సృష్టించి బాధపడుతూ ఉంటుంది స్వతంత్రమైతే కాదు కర్మ ప్రభావం చేత వచ్చింది అంటే పోయింది అస్వతంత్రం అయిపోయింది పరతంత్రం అయిపోయింది కాదు అదే సృష్టించుకుంటుందంటే స్వతంత్రమై ఉండి దుఃఖమును సృష్టించనెలా దానితో వేగన ఎలా కాబట్టి మనస్సు స్వతంత్ర మండలానికి వీలలేదు తర్వాత మైండ్ మిస్టేక్స్ చేస్తుంది మిస్టేక్స్ ఎప్పుడు చేస్తుంది దానికి ఉండే మూడును బట్టి చేస్తుంది మంచి మూడ్లో ఉందనుకోండి మిస్టేక్ చేయదు చెడ్డ మూడ్లో ఉందనుకోండి మిస్టేక్ చేస్తుంది ఇప్పుడు మీరు డిస్టర్బ్ మూడ్లో ఉన్నారనుకోండి ఏదో మర్చిపోతారు సంచి మర్చిపోతారు అదే పుస్తకం మర్చిపోతారు నేను ఒకసారి పుస్తకం మర్చిపోయాను మర్చిపోతే అప్పుడు అనుకున్నా ఎందుకు మర్చిపోయాను నేను ఈ పుస్తకం ఏదో డిస్టర్బ్డ్ మూడ్ ఉండాలి లేకపోతే మర్చిపోవే అని వెనక్కి చూసుకుంటే ఎస్ మై మై మూడ్ వస్తు డిస్టర్బ్డ్ వైది మూడ్ వస్ట్ డిస్టర్బ్డ్ ఏదో ఏదో కారణంగా డిస్టర్బ్ అయింది వట్ ఈస్ దేట్ టు గెట్ డిస్టర్బ్డ్ ఐ ఫిట్ నాట్ గెట్ డిస్టర్బ్డ్ లైక్ దాట్ ఈ సంవసారం ఇది మిత్యాది ఇంట్లో డిస్టర్బ్ అయ్యేది ఏముంది అని నాకు నేను పాఠం చెప్పుకున్నా కాబట్టి మైండ్ అది స్థిరమైనటువంటి ఒక ఇంటిటీ కాదు మధ్యాహ్నం ఓలా ఉంటుంది సాయంకాలం ఎలా ఉంటుంది పొద్దున్న ఓలా ఉంటుంది దాన్ని పట్టుకుని నువ్వు తత్వం అని చెప్పేసి ఇది ఎలా ఉందంటే మేఘం ఒకటైతే ఒకటి డ్రిఫ్ట్ అవుతుంటే అది తత్వం అని చెప్పినట్టుంది మేఘం తత్వం ఎలా అవుతుంది ఆకాశం తత్వం వాళ్ళు కాబట్టి తర్వాత మైండ్ ఏది నిర్ధారణ చేస్తే అది తప్పు అవుతుంది ఇప్పుడు వాడు చాలా సద్గుణవంతుడు అని చెప్తుంది మనస్సు అంటే అర్థం ఏంటంటే వాడికి సద్గుణాలు ఉన్నాయో మానేయో నేను వాడిని బాగా ప్రేమిస్తున్నాను అని అర్థం వసంతి ప్రేమిని గుణానవస్తుని గుణములు ఉన్నాయి చూసారా అవి వస్తువులో ఉండవు ప్రేమ ఎందు ఉంటాయి మీరు ప్రేమిస్తే మీరు ప్రేమిస్తే మీరు ప్రేమించిన వ్యక్తి మీకు మన్మథుడిలాగో లేకపోతే రతీదేవిలాగో కనపడుతుంది మీకు ప్రేమ లేకపోతే సాక్షాత్తు మన్మధుడు వచ్చి నిలబడినా వికారంగా కనపడతాయి సాక్షాత్తు రతీదేవి వచ్చి నిలబడినా వికారంగా కనపడుతుంది అంటే వీడు ప్రేమించిన అమ్మాయి సొంత ముక్కైనా ఏ ముక్కైనా అందంగానే ఉంటుంది వీడికి ప్రేమ లేకపోతే సాక్షాత్తు మొన్న రతీదేవిని తీసుకొచ్చికొచ్చినా బాగోలేదు అంటే దీంట్లో గుణం అన్నది ఈ సౌందర్యం కానీ వరవటి కానీ అది వస్తువులో ఏమి మీ మనస్సులో ఉంటుంది కాబట్టి మనస్సుని బట్టి అది మారిపోతూ ఉంటుంది అటువంటి చంచలమైన మనస్సు అదేదో తత్వం అది స్థిరంగా ఉండి అని నువ్వు తరువాత మైండ్ కెన్ నెవర్ గివ్ యు ద ట్రూత్ మీ మైండను నమ్ముకుంటే సెల్ఫ్ యు షుడ్ గెట్ ఇన్ థర్డ్ ఇన్ ది ఆత్మ అనేది బీ ఇన్ అప్పుడు మైండ్ మీ వశంలో ఉంటుంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు అంతేగానీ మైండ్ మీకు సత్యాన్ని ఇస్తుందని ఎదరు చూస్తో కూర్చోవడం బురపాటం తరువాత మైండ్ ఆగ ద్వేషమల చేత భయం చేత మోహం చేత అడి ఘోరంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతు వ్యామోహం ఉంటుంది మోహం ఉంటుంది ఆ మోహం చేత అది భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది ఆ దారిని వెళ్ళకరా అది విషం అది దాని జోలికి వెళ్ళకరా అంటే వాడి మైండ్ ఇటు తిప్పి అటుతిప్పి మళ్ళీ వాడిని అక్కడికి వాడు వెండి అంటే తప్పుదాన్ని తీసుకుపోతుంది తెలుస్తూ ఉంటుంది ఈ మనిషితోటి మనం వ్యవహారం చేస్తే మనం ప్రభుల్లో పడిపోతామని తెలుస్తూ ఉంటుంది అయినా వెళ్ళి అకే పోతాడు అంటాడు కాబట్టి అటువంటి మనస్సు అంత చంచలమైనది అంత అస్థిరమైనది తక్కువ ఎలా అవుతుంది కోటిపరస తర్వాత ఆత్మ మైండ్ ఘటన లాంటిది అనాత్మ కరణము అంటే ఒక ఉపకరణము ఒక సాధనము కాగ్నిషన్కి అంటే తెలుసుకోవడానికి సాధనము అంతేగాని అది ఆత్మ ఎన్నిటికీ కాజాలదు తీసుకురండి బుద్ధిరితి చ తద్విధ బుద్ధియే తత్వము బుద్ధియే ఆత్మ వీళ్ళకే బౌద్ధాహ బౌద్ధుడ పేరు బుద్ధియే ఆత్మ బుద్ధుడు కాదు బుద్ధుడు అంటే జ్ఞానము గలవాడు తెలు ఆత్మను తెలుసుకున్నవాడు బుద్ధుడు బౌద్ధాహ తర్వాతి కాలంలో వచ్చిన వాళ్ళు శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని తరువాతి కాలంలో వచ్చిన వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేసి పెడతారు దాని అల్లి దాన్ని డిస్టర్బ్ చేసి పెడతారు ఏమండే క్రైస్తుకి అంతే బుద్ధుడికి అంతే రాముడికి అంతే గాంధీ గారికి అంతే గాంధీ గారి శిష్యులు ఇప్పుడు ఎలా ఉన్నారు గాంధీ గారికి గాంధీ గారి శిష్యులకి ఏమన్నా అసలు గాంధీయవాదని ఉండేవారు ఒక ఆయనకులు లేరు ఆయన మొరార్జీ దేశాయ్ గారు అలా దేశానికి ఎనభై ఎనభై కోట్లో వంద కోట్లో జనం ఉంటే గాంధీ అనుయాయులు ఎవళ్ళైనా ఉంటే వాళ్ళకి ఆయన గాంధేయ అని పేరు పెట్టి అలా తిపట్టారు అంటే అర్థమైంది మిగతా వాళ్ళ వాళ్ళకి కాదునే కదా మిగతా ఏం సంబంధం ఏం కదా ఏమండి సో వీళ్ళు గాంధీ గారు గాంధీ అన్నాడు వీళ్ళు ఫో వీళ్ళు పూలమాలలో వేసి ఉపన్యాసం చెప్తారు ఈ నాయకులందరూ ఆ ఉపన్యాసాలను అన్నింటినీ కలెక్ట్ చేసి మీరు పుస్తకం మీద ప్రింట్ చేసి గాంధీ గారి గురించి ఆ పుస్తకం తెలుస్తుంది అంటే ఏం తెలుస్తుంది మీకు ఇంగ్లీష్ ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు ఏదో ఉంటుంది కాబట్టి ఆ రకంగా బౌద్ధులు వేరు బుద్ధులు వేరు అందుకోసం చెప్తారు ఇక్కడ బుద్ధియే బుద్ధి ఇంటలెక్ట్ అదే తత్వము అని చెప్పి వాళ్ళు బౌద్ధులు దేశామ భ్రాంతి మాత్రమే వాళ్ళది కూడా భ్రాంతి ఎందుకంటే ఇప్పుడు బుద్ధియే తత్వము అంటే ఏమంటే సర్వకాలములలో ఉండేదే తత్వమా లేకపోతే ఓసారి వచ్చి ఇంకోసారి పోయేదే తత్వమా నిద్రావస్థలో బుద్ధి ఉందా లేదు సో కానీ మీరున్నారు నిద్రావస్థలో సుశుద్ధైన అవస్థ ఉంది అవస్థకి అభిమానిగా మీరున్నారు దాని నుంచి మీరు చాలా లాభాన్ని పొందుతున్నారు ఏమిటి దేహము ఇంద్రియములు మనస్సు అన్నీ కూడా విశ్రాంతిని పొందుతున్నాయి శరీరము ఆరోగ్యంగా ఉంటుంది సో అన్ని లాభాలు ఫ్రెష్నెస్ పుష్టి గ్రోత్ అన్నీ వస్తున్నాయి నిద్రావస్థ ఎందుకు అటువంటి నిద్రావస్థలో బుద్ధి లేదు మీరున్నారు అటువంటి బుద్ధిని పట్టుకునే తత్వము అని ఎలా చెప్పగలరు తర్వాత ఈ సృష్టిలో బాహ్య పరిస్థితుల చేత రాగద్వేషముల చేత ప్రభావితం కానీ బుద్ధి అనేది లేదు ప్రతి బుద్ధి కూడా ఈ విధంగా ప్రభావితం అవుతుంది తర్వాత బుద్ధిలో ఉండే దోషం ఏమిటో చెప్తున్నాను బుద్ధి డివైడ్ చేస్తుంది బుద్ధి ఏం చేస్తుందంటే డివిజన్స్ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు చూడండి లాజిక్ అండ్ లవ్ అని రెండు ఉన్నాయనికోండి లాజిక్ పేరు బుద్ధి లవ్ పేరు మనస్సు ఇప్పుడు కలిపిది ఏదండి లాజిక్క లవ్వా లవ్ విడదీసీది లాజిక్ అంచేతనే వీళ్ళు లాయర్ దాకా వెళ్ళారంటే ఇంకా కలవద్దు లాయర్ దాకా అధ్యయన లాయర్స్ కూడా ఏం చేస్తారంటే కొంత పెద్దవాళ్ళు కొంత మర్యాద పెద్ద లాయర్స్ ఏం ఊరికే పరిగెత్తుకుని వచ్చారండి లాయర్ దగ్గర వచ్చేసరి మీరు కంగారులు ఎదురవా లాయర్లు ఎక్కడికి పోక్కడే ఉంటాం వెళ్ళే అమ్మాయిని ఒకసారి మళ్ళీ నచ్చ చెప్పు అప్పుడే ఫైల్ చేయడానికి తయారయ్యాం వెళ్ళావు తలకి అమ్మాయితో మళ్ళీ మాట్లాడు అని క్యాక్లెస్ పంపిస్తారు పెద్దవాళ్ళు మీరు అసలు కేసులు ఏవి లేకుండా ఎదురు చూస్తున్నవాడు రా అని పట్టుకుంటాడు పట్టుకుని అప్పటికప్పుడు సంతకాలు పెట్టించేసిన ఫైల్ ఒకటి షూట్ అవుట్ ఫైల్ చేసి కూర్చొని ఫీ బిగించి పెడతాడు కాబట్టి ఆ లా మీరు ఎప్పుడైతే ప్రవేశించారో ఇంకా విడిపోవడం తప్ప ఇంకా కలవడం అన్నది కష్టం బుద్ధి ఆ విధంగా డివిజివ్గా ఉంటుంది స్వాపర తర్వాత రెలిజియస్ డివిషన్స్ అండ్ రెలిజియస్ కాన్ రెలిజియస్ హేట్రేడ్ అవన్నీ మనం చూస్తూ ఉంటాం సమాజంలో ఉంది అది దానికి మూలంలో బుద్ధి ఉంటుందా మనస్సు ఉంటుందా చెప్పండి మీరు బుద్ధి ఉంటుంది వీడు ఆ రెలిజియస్ బుక్స్ అన్ని బాగా చదివి కంఠస్థం చేసేసి తల్లకిందులుగా అప్పజెప్పేస్తాడే అది వాడు ఆ డివిషన్ని గట్టిగా పట్టుకుంటాడు కాబట్టి బుద్ధి ఆ ఒక కల్టి స్టాటిట్యూడ్ బుద్ధికి ఉంటుంది కాబట్టి బుద్ధి డివైడ్ చేస్తుంది తప్ప అది కలిపిది కాదు ఆ విధంగా బుద్ధితోటి దాన్ని మనం వాడుకోవాలి దాన్ని తిరస్కరించమని అభిప్రాయం కాదు కానీ దాని ఎడలా కాషస్గా ఉండాలి టూ మచ్ ఆర్గ్యుమెంటేటివ్ అంటే బుద్ధిని బాగా ఎక్కువగా వాడుతున్నాడు అనమాట రిలేషన్షిప్స్ చెడిపోతాయి టూ మచ్ లాజికల్ అంటే ప్రేమను తొక్కు పెట్టేసి లాజిక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు దాంతో కూడా రిలేషన్షిప్ దెబ్బతింటాడు కాబట్టి ఎప్పుడు కూడా బుద్ధికి ప్రాధాన్యం ఇవ్వకూడదు బుద్ధిజోలికి వెళ్ళకూడదు ఇప్పుడు ఎవడో అమాయకుడు ఉంటాడు బుద్ధిహీనుడు ఉంటాడు వాడు ఏదో కష్టంలో ఉంటాడు వాడు చదువుకోలేదు కాబట్టి వాడికి మేము ప్రేమించము కాబట్టి బుద్ధికి ప్రాధాన్యం ఇవ్వకూడదు ప్రాధాన్యం ఇచ్చే చోట ఇవ్వాలి అంతగా కాబట్టి దాన్ని తత్వం చేసి కూర్చోకూడదు అది తత్వం అయిపోయిందంటే వీడు ఒక షెల్లలోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే అందరినీ దూరం చేసేసుకుంటాడు అలా ఉండకూడదు బుద్ధిని వాడుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి బుద్ధిని పక్కన పెట్టేసి ఆత్మతత్వాన్ని ఒక కనెక్టింగ్ స్పిరిట్ ఉంటుంది చదువుకున్నవాడు చదువుకుని వాడు మూలంలో ఒకే ఆత్మ అయి ఉంటారు ఆ తత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి బుద్ధి పైకి పోవాలి ఏదైతే శ్రీకృష్ణుడు తోట యదా తే మోహళీలం బుద్ధిర్ వ్యతి తరిష్యతి తదా గంథాసి నిర్వేదం శ్రోత్యస్య శ్రుతస్యచ నీవు ఆ బుద్ధిని పట్టుకుని ఉన్నంతకాలము నీకు వైరాగ్యం రాదు ఆ బుద్ధిలో వ్యామోహము నిండి ఉంటుంది స్వ పరా వీడు నావాడు వీడు పరాయి వాడు అని ఈ విధంగా ఇప్పుడు భారతదేశంలో లంచగొండుతనం ఎక్కువ ఉంది ఈ లంచగొండులందరూ ఎవరంటారు బుద్ధి జీవులా లేకపోతే చదువు సంధ్యలు బుద్ధిజీవి ఆ లంచం అనేదాన్ని ఏ లెవెల్కి తీసుకుపోయారంటే ఒకప్పుడు పోస్టాఫీస్లో లంచం ఉండేది కాదు పూర్వం కథ కింద చెప్పేవారు కావని వీడు లంచకొండ ఎక్కువైపోతే రాజుగారు వీడిని సముద్రం యొక్క అలలు లెక్క పెట్టమని జాబిచ్చారు వీడికి ఇంకక్కడ లంచం ఉండదని అక్కడ కూడా వీడు లంచాన్ని సృష్టించాడు అని కథ ఉంది లేకపోతే గంటలు లెక్క పెట్టి ఏదో ఇచ్చాడు పన్నెండు గంటలు కొట్టి పని ఇచ్చారు గంటలు కొట్టడం ఎనిమిది అయితే ఎనిమిది గంటలు కొట్టాలి తొమ్మిది అయితే తొమ్మిది గంటలు కొట్టాలి ఇంకా అంశం ఏం పడతాడు అక్కడ అక్కడ లంశం ఏముంటుంది కానీ వీడేం చేసేటంటే ఈ రాజుగారు చిన్న భార్య ఇంటికి తొమ్మిది ఇంటికి వెళ్తారు అంతవరకు పెద్ద భార్య ఇంట్లో ఉంటారు కాబట్టి వీడేం చేస్తున్నాడు పెద్ద భార్యతో మాట్లాడి మీ ఇంట్లో రాజుగారు పావు గంట ఎక్కువ ఉంది నేను ఏర్పాటు చేస్తాను మీరు నాకేదైనా ఓ వంద వరహాలు ఇస్తారా అని ఆవిడ దగ్గర వంద వరహాలు పుచ్చుకుని తొమ్మిదింటికి కొట్టాల్సిన గంటలు తొమ్మిది పావుకి కొడతాడు ఆవిడ ఎందుకు పావు గంట ఎందుకు కొడుతున్నారా పోనీ అరగంటకు పెంచి కొట్టనే ఆవిడ అంటే అమ్మా మీరు వందే ఇచ్చారు ఇంకో వంద ఇస్తే కానీ ఆ పనికి లంచాలు సంపాదించారు ఆ తర్వాత రాజుగారిని డౌతి నుంచి ఏతోందంటే వీడు అక్కడ లంచం పుచ్చుకుంటున్నాడు ఆఖరికి చిన్న రాణి గారి దగ్గర కూడా లంచ పుచ్చుకున్నాడు వీడు ఇద్దరు దగ్గర లంచం పుచ్చుకుంటాడు ఇద్దరి దగ్గర పుచ్చేసుకుంటాడు ఈ కథ ఎందుకు చెప్పానంటే సో పోస్టాఫీస్ అంతే అలా భారతదేశంలో లంచం లేనికుండా పని అయ్యే స్థానం ఏంటంటే పోస్టాఫీస్ అని ఇప్పుడు అలా లేదు అమ్మ బాబాయ్ పోస్టాఫీస్ అంత కాంప్లెక్స్ ప్లేస్ అదే కానీ ఇంకోట దాంట్లో మీరు ఏదైనా ఒక అకౌంట్ ఓపెన్ చేయాలన్న లంచం ఇవ్వాలి పుచ్చుకోవాలి చాలా అది చాలా సతీల్గా ఉంటుంది వాళ్ళు పని చేయరు వాళ్ళ చేత పని చేయించాలంటే వాళ్ళకి కమిషన్ ఇవ్వాల్సింది అక్కడ కూడా వెళ్ళిపోయింది లంచం ఈ విధంగా లంచాన్ని ఈ లంచాలను ఇంత విశ్వరూపం అయిపోయింది లంచం ఇది ఎవరు చేస్తున్నారంటారు బుద్ధిజీవుడు చదువు లేని వాడు ఎంత లంచం వాడు ఈ చెప్పరాశి ఉంటాడు ఈ బంట్రోతుల లంచం ఎంత అది కూడా వీళ్ళందరి మూలంగా వచ్చింది వాడికి వీళ్ళందరి చూసి వాడు నేర్చుకుంటాడు వీళ్ళందరూ ముచ్చుకోకపోతే వాడు ఓ కాఫీ కూర్చునేవాడు వాడు అందరం ఇంకేముండ కాబట్టి ఈ బుద్ధి మోహకలిం బుద్ధిని వ్యతిరిష్యతి ముఖ్యంగా రెలిజియస్ బుద్ధి ఉంటుంది సరే భగవద్గీత అంటే మనిషి యొక్క బుద్ధిని రెలిజి యొక్క రిలీజియన్ యొక్క ఫందా నుంచి పైకి తీసుకొచ్చేటువంటి గ్రంథం స్పిరిచువాలిటీ రెలిజియాసిటీ నుంచి స్పిరిచువాలిటీలో తీసుకొస్తాను ఆయన చెప్పాడు కదా సో అర్థవాదాలను కొట్టి సో వేదవాదర పాణ్యదస్థితి వాదిన అని ఆ కామ్య కర్మకాండ ఏదైతే ఉందో దాని అంతని కూడా ఖండించాడు ఆయన చాలా పవర్ఫుల్గా ఖండించాడు కాబట్టి ఆ బుద్ధి ఎత్తి తల్లి ఆ మోహన్ నుండి ఉంటుంది అని కొట్టి తర్వాత భ్రమ భ్రమన్నది బుద్ధి అందుకలుగుతుంది శుక్తి రచిత భ్రాంతి బుద్ధి వచ్చే భ్రాంతి అది ప్రమాదము అంటే మరుపు ప్రేమలో మరుపు ఉండదు లాజిక్లోనే మరుపు ఉంటుంది బుద్ధిలో ఉంటుంది తర్వాత దేహంలో ఏదైనా అనారోగ్యం అది చేసింది అనుకోండి జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం వస్తే ప్రేమ తగ్గదు కానీ బుద్ధిశక్తి తగ్గుతుంది లాజిక్ పవర్ తగ్గుతుంది కానీ ప్రేమ స్థిరంగా అలాగే ఉంటుంది కాబట్టి బుద్ధి చాలా లిమిటెడ్ అప్లికేషన్ ఉంది అల్టిమేట్గా స్లీప్లో బుద్ధి లేనేలేదు అటువంటి బుద్ధిని పట్టుకుని తత్వం అంటారు వెళ్తాయా దాన్ని తత్వం కింద చేసుకోకుండా దాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకోవాలంటే దాన్నే తత్వం అనుకోవడం దాన్ని దాన్ని నియంత్రించి దాన్ని ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకుంటూ దానికి వశం కాకుండా దాని యొక్క వ్యామోహంలో పడకుండా రక్షించుకునే వాటను నేను నేను తత్వం అవుతాను కానీ బుద్ధి అన్నడు తత్వము కాజాలదు తీసుకురాశ తర్వాత చిత్తమితి చిత్త విధహ చితి సంజ్ఞానే అనే ధాతువు నుంచి చిత్తం అనే పదం పుడుతుంది సో అంటే చిత్తము అంటే అర్థము సంజ్ఞానం అంటే పేరు సంజ్ఞానము అంటే పేరు అని అర్థం అంటే మీరు మరి గమనించాల్సి ఉంటుంది మీ మెమొరీ ఉంది మీ మెమొరీలో ఏముంది ఎంటైర్ మెమొరీ కంటెంట్ అంటే నామరూపాలు తప్ప మరే నామరూపాలే ఉంటాయి మెమరీలో ఇప్పుడు వీడు బావమరిది అని గుర్తుంది గుర్తుంటుంది కదా అయితే ఎలా గుర్తుపెడతారు మెమరీలో ఉన్నాడు కాబట్టి గుర్తుపెట్టారు సో వాడు బావమరిది అనేది మెమొరీలో ఉంది ఈ బావమరిది అన్నది అది నామరూపమా తత్వమా నామరూపం ఇది నా ఇల్లు నామరూపం వీడును పరాయి వాడు నామరూపం కాబట్టి ఈ నామరూపముల రాశికి చిత్తము పేరు ఈ నామరూపాలన్నీ అక్కడ ప్రింట్ అయి ఉంటాయి ఎప్పుడు ఏ నామరూప అవసరమైతే అప్పుడు పైకొస్తూ ఉంటాయి ఇప్పుడు ఎదురుకున్నా మనిషి కనపడుతుంది అదే వీడు ఓల్డ్ ఫ్రెండ్ అన్నారు ఓల్డ్ ఫ్రెండ్ అని ఎలా చెప్పారు వాడి ముఖం మీద రాసి ఉంటుందా వీడు ఓల్డ్ ఫ్రెండ్ వీడి చిత్తంలో ఆ నామరూప సంస్కారం ఉంటుంది కాబట్టి ఈ నా జగత్తంటంతే నామరూపాలు తప్ప ఇంకేం లేదు ఈ నామరూపముల యొక్క సంస్కారాలన్నింటి యొక్క రాశి ఏదైతే ఉంటుందో ఆ మెమరీ దానికి చిత్తము అని పేరు ఆ చిత్తమే తత్వము అని వీడి లాదికేమిటంటే మనస్సు వచ్చినా దాని వస్తుంది బుద్ధి వచ్చినా వస్తుంది కాబట్టి మనస్సు బుద్ధి తత్వం కాదు చిత్తం తత్వం అంటాడు ఈ సంస్కార రాశి తత్వము అది కూడా అంగీకారము కాదు ఎందుకంటే చూడండి యోగ చిత్త వృత్తి నిరోధ అని ఉంది చి చిత్త నిరోధం కాదు యోగం అంటే చిత్త నిరోధం కాదు చిత్త వృత్తి నిరోధం చిత్త నిరోధం మీరేం చేయలేరు చిత్తమంటే నామరూపముల రాశి అలా ఉంటుంది అది అన్కాన్షియస్గా ఉంటుంది దాంట్లోంచి ఆ ఎలిమెంట్స్ వస్తూ ఉంటాయి ఆ సందర్భాన్ని ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ఎలిమెంట్ పైకి జంప్ చేస్తూ ఉంటాయి ఆ రాశికి మీరు రాశిని నిరోధించడానికి రాశి మీకు చేతికి అంది కాదు దాన్ని యూ కెనాట్ హోల్డ్ ఇట్ మీరు హోల్డ్ చేయగలిగింది ఏమిటి ఆ రాశి నుంచి ఒక నామరూప సంస్కారం బయటకు వస్తే దాన్ని వృత్తి అంటారు దాన్ని హోల్డ్ చేయగలరు దాన్ని యూ కెన్ డ్రాప్ ఇట్ ఆర్ యూ కెన్ ఫోకస్ ఇట్ సో దట్ ఇంక ఏది రాకుండా అదే ఉండిట్లా చేస్తే ధ్యానం అంటారు దాన్ని కూడా డ్రాప్ చేసిస్తే సమాధి అంటారు కాబట్టి చిత్తవృత్తుల యొక్క నిరోధానికే యోగం అనిపడు కాబట్టి చిత్తవృత్తిని నిరోధించినట్లయితే వాడు ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటాడు అటువంటి ఆత్మ చైతన్యం తత్వం అవుతుంది కానీ ఏ చిత్తవృత్తుల్ని మీరు నిరోధించి కూర్చోబెడతారో ఆ చిత్త వృత్తుల యొక్క పుట్టుక రాశి ఆ చిత్తవృత్తులు పుట్టేటువంటి సంస్కార రాశి తత్వం అవుతుంది అది తత్వం కావడానికి వీరు తర్వాత ఇప్పుడు మీ మైండ్ ఉంది మైండ్ చిత్తం ఉంది చిత్తంలో ఆ సంస్కారాలు అలా పైకి వస్తున్నాయి థాట్స్ పైకి పుండుతున్నాయి చాలా ఎక్కువ థాట్స్ పుండుతున్నాయి అల్లకల్లోలంగా ఉంది మైండ్ వాట్ ఆర్ యూ మీ మైండ్ యొక్క అల్లకల్లోల స్థితిని మీరు తెలుసుకుంటూ ఉండే సాక్షి అప్పుడు మీరు ప్రాణాయామం చేశారు చేస్తే థాట్స్ అన్నీ సబ్సైడ్ అయ్యి మైండ్ కామ్గా ఉంది ఇప్పుడు కామ్గా ఉండే మైండ్కి సాక్షి మీరు వాస్తవంలో అలజడిగా ఉన్న మైండు మీరు కాదు కాముగా ఉన్న మైండు మీరు కాదు కొంతమంది ఏమైనా భ్రమపడతారంటే వృత్తిశూన్యమైన మన వృత్తిశూన్యస్థితియే నేను అనుకుంటాను వృత్తిశూన్యస్థితి మీరు కాదు వృత్తిశూన్యము ఉండే స్థితికి ఆపోజిట్ మీరు ఆపోజిట్ మీరు ఎవరు ఆత్మ దేనికే ఆపోజిట్ కాదు వృత్తులే ఉండే స్థితికి వృత్తి శూన్యమైన స్థితికి కూడా సాక్షిగా ఉండేది ఆత్మ అవుతుంది తప్ప ఆత్మ దేనికే ఆపోజిట్ కాదు ఇప్పుడు నీరుందం కాబండి తరంగములు ఉన్న స్థితి తరంగములు లేని స్థితి రెండున్నాయి ఈ దీంట్లో ఏది నీటికి సహజము ఏది సహజం కాదు తరంగములు ఉన్న స్థితిలోనూ నీరు నీరే తరంగములు లేని స్థితిలోనూ నీరు నీరే సపోజ్ తరంగములు లేని స్థితిలో అది నీరయ్యి తరంగములు ఉన్న స్థితిలో మరొకటి అయిందా అలా కాలేదు కాబట్టి తరంగములు ఉండుటా లేకుండుట అనే రెండు స్థితులకు అధిష్టానంగా ఉంటాం రెండు స్థితులకు అతీతమైనటువంటిదే నీరు ఆత్మచైతన్యం కూడా అటువంటిది కాబట్టి చిత్తము అనేది ఒకప్పుడు విషయాకారాన్ని పొందుతుంది విషయం ఒక ఒక థాట్ ఇంకొకప్పుడు శూన్యాకారాన్ని పొందుతుంది అంటే థాట్లెస్ స్టేట్లో ఉంటుంది ఈ రెండు స్టేట్స్కి కూడా అతీతమైనటువంటి సాక్షి చైతన్యమే ఆత్మ అంటే కానీ చిత్తము ఆత్మ కాజాలదు చిత్తము ఒకప్పుడు దాని నుంచి ఏ థాట్సు పుట్టవు అంటే శూన్యస్థితిలో ఉంటుంది ఒకప్పుడు విషయ థాట్స్ ఈ శబ్దము స్పర్శ రూపము ఇవన్నీ కూడా పుడుతూ ఉంటాయి ఆ విషయములు ఉండేటువంటి ఆకారం ఉంటుంది ఇంకొకప్పుడు సుషుప్తి అంటే థాట్లెస్ స్టేటే స్వప్నంలో ఎవేవో పుడుతూ ఉంటాయి అది చిత్తం యొక్క మరొక స్థితి జాగ్రత్త వస్తే మరొక స్థితి ఈ రకంగా ఈ చిత్తం అనేది అనేక రూపాలుగా ఉంటుంది ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపంలో ఉంటుంది అనేక రూపాలలో మారిపోయేది తత్వం కాదు ఎప్పుడూ మారకుండా ఏకరూపంగా స్థిరంగా కూటస్థంగా చేంజ్లెస్గా నిలిచి ఉండేటువంటి ఏ సచిదాత్మగలదో అది ఏ తత్వము అని ఈ విధంగా చిత్తవాదాన్ని కొట్టిపారుస్తారు కాబట్టి చిత్తము ఆత్మ అనేది అంగీకారము కాదు తర్వాత ధర్మాధర్మౌ తద్విధ ధర్మా ఇది మీమాంసకుడు మీమాంసకులు కర్మమీమాంసకుడు అంటే రిచువలిస్ట్స్ అని అర్థం ఈ రిచువలిస్ట్స్ చాలా గట్టిగా వాదిస్తారు నిజానికి భారతీయ సమాజంలో ఉండే అనేక వికృతులు ఈ రిచువల్స్ నుంచి వస్తాయి డివిజన్స్ అన్ని రిచువల్స్ నుంచి వస్తాయి తర్వాత రిచువల్స్ అన్నవి వైల్డ్ గ్రాస్ కింద పెరిగిపోతాయి స్వామి వివేకానంద చాలా గట్టిగా మాట్లాడాడు గురించి ఈ రిచువలిజం ఎంతలా పెరిగిపోయిందంటే అంత మొత్తం ఉన్న గ్రౌండ్ అంతా కవర్ చేసేసి ప్రేమ ఆత్మతత్వము విచారము ఓపెన్ మైండెడ్నెస్ వీటికి వేటికి కూడా అవకాశం లేని విధంగా ఈ రిచువలిజం కవర్ చేసి పారేస్తుంది రిచువలిజంలో హింస అహింస ఇలాంటివి ఇంకా ఉండవు అంతే రిచువలిస్ట్కి హింస కూడా పార్ట్ అయితే హింసను కూడా చేసేస్తాడంతే పులుగు పిల్లు పిల్లులు ఏమైపోయినా పర్వాలేదు ఆ పిల్లుల నుంచి వచ్చినటువంటి పులుగు పట్టేసి దాన్ని వెంకటేశ్వర స్వామికి పట్టించేయాలంతే ఈ పులుగు పిల్లలు ఉన్నా పర్లేదు పోయినా పర్లేదు కన్సర్వేషను హింస లేక చేయకపోవడం ఇవన్నీ వాడికి పట్టించుకోడు వాటి ఒడ్డి నుంచి ఆ పులుగు రాలకపోతే వాటిని దులిపేసేదా పట్టుకుపోయి వాడు ఆయిల్లో పెట్టేసి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేస్తాడు అంటే రిచువలిస్ట్ అంటే అలాగే ఉంటాడు రిచువలిస్టులు ఏమంటాడంటే ధర్మాధర్మములే తత్వము రెండు వాడికి ఆపోజిట్స్ ధర్మాధర్మములే తత్వము అంటాడు ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే ధర్మాధర్మములను తిరస్కరించడం వల్ల తాత్పర్యం కాదు ధర్మాధర్మములు డేఆర్ ఎట్ వన్ లెవెల్ ఆ లెవెల్ని నువ్వు వాటి లెవెల్లో వాటిని అట్టబెడితే శోభ ఆ లెవెల్ నుంచి దాన్ని లేవతీసేసి ఆత్మ బ్రహ్మ ప్రేమ ఇవన్నీ కొట్టిపారేసి ఉపాసన జ్ఞానం భక్తి ఇవన్నీ దులిపేసి దీన్ని సింహాసనం మీద కూర్చోబెట్టేసి ఇంక ఏమీ లేవు ఇదే అంటే సమస్య దిస్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఈజ్ ది ప్రాబ్లం ధర్మాధర్మములే తత్వము ఓకే ధర్మాధర్మముల తత్వం అన్నావు కదా ధర్మాధర్మములంటే ఏమిటి చోదనారక్షణో ధర్మ వేదంలో ఇలా చెయ్యి అని ఏదైతే చెప్పారో అది ధర్మము ఇలా చెయ్యొద్దు అని ఏదైతే చెప్పారో అది అధర్మము అని ఇలా మొదలవుతుంది అయితే వేదం ఏమిటి ఏది వేదము ఏది వేదం కాదు అని ఇంకా ఇంకా ఈ కాంట్రవర్సీ అలాగే కొనసాగిపోతుంది అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ధర్మాధర్మముల యొక్క స్థితిని నిరాకరించడం ముందు తాత్పర్యం కాదు వాటి యొక్క లెవెల్ని మీరు గుర్తించి ఆత్మతత్వము ధర్మాధర్మములలో ఇవిడి ఉంటుందా ధర్మధర్మాలకు అతీతంగా ఉంటుందా అతీతంగా ఉంటుంది కాబట్టి ఆ రిచువలిజంలో చిక్కుకుపోతే వారికి ఎంతసేపు ఈ ఇప్పుడు ఉదాహరణకి ఇలా వేసుకోలేదనుకోండి అధర్మం ఇలా వేసుకున్నాను అనుకోండి ధర్మం ఇది ఇది ధర్మం ఇది అధర్మం ఇది ధర్మం ఇలా ఉంటుంది ఇంకా వాడు సన్యాసి స్పిరిట్ ఆఫ్ సన్యాస అవేం అక్కర్ల కల కట్టె పట్టుకున్నాడా పట్టుకోలేదా కమండలం పట్టుకున్నాడా పట్టుకోలేదా బొట్టు ఎంత పెట్టుకున్నాడు నామం ఇక్కడ పెట్టుకున్నాడా చేతులు కూడా పెట్టుకున్నాడా లేదా చేతులు పెట్టుకోకపోతే ఆ పెట్టుకుంటే ధర్మం ఇలాగా దాన్ని ఎక్స్ట్రీమ్కి తీసుకువెళ్ళి ఆ తత్వాన్ని పూర్తిగా చెడగొట్టేటువంటి స్థితి వస్తుంది అలా రానిపోకూడదు కాబట్టి ధర్మాధర్మాలను గుర్తించి దానికి అతీతంగా మనం వెళ్ళాలి ఈ టాపిక్ రేపు క్లాసులో కంటిన్యూ చేద్దాం ం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశ్శాంతి